అది ఆసుర సంపదని దూరం చేసేటువంటి ప్రయత్నం చాలా గొప్ప ప్రయత్నం మీ అందరి దైవత్వం స్వతహాగా మీ ప్రయత్నంతో సంబంధం లేకుండా అది స్వతహాగా తనంత తానుగా అది వికసించేస్తుంది వికాసం పద్మం వెగ్గా అలాగా సూర్యుడు వచ్చేప్పటికి తక్కువ వికసిస్తుంది ఆ విధంగా దైవత్వం ఫుల్ బ్లోమ్ వికాసాన్ని చెందుతుంది దాని అహం బ్రహ్మాష్టమి కాబట్టి ఈ లోకంలో దైవము ఆసురము దైవ ఆసురహ దేవతలకు చెందిన సృష్టి సృష్టి అంటే లక్షణాలు అలాంటి మనుషులు అలాంటి మనస్తత్వాలు మనుషులని అలాగే ముద్ర వేసే వాళ్ళు ఉండరు ఆ దైవ సంపద ఉన్నవాడిని దైవీ ఆ ఆ మాట వలస అంటారు మనస్తత్వాలే ఉన్నవి మనస్తత్వాలే దైవీ మనస్తత్వము ఆసుర మనస్తత్వము అని రెండు ఉన్నాయి అర్జున నీకు దైవ మనస్తత్వాన్ని గురించి విస్తారంగా చెప్పాను ఇప్పుడు ఆసురము గురించి చెప్తాను జాగ్రత్తగా విని ఎందుకంటే దైవాన్ని తెలుసుకోవడం కంటే ఆసురమును త్రోసిపుచ్చుట దాన్ని వదిలించుకునుట చాలా ఇంపార్టెంట్ మరి దైవాన్ని తెలుసుకో దైవాన్ని ఏం తెలుసుకోను అక్కర్లేదండి దైవం మీరే తత్వమసి మిమ్మల్ని మీరేం తెలుసుకోరు మీరు మీరుగా ఉంటారంటే కాబట్టి ఆసుర సంపదని బాగా తెలుసుకోవాలి భాష్యం ద్వౌ ద్వి సంఖ్యాకౌ అంటే రెండు అనే సంఖ్య గాలా అంటే రెండనర్థం రెండనర్థం ఏమిటా రెండు భూత సర్గౌ భూతానా మనుష్యానా సర్గౌ సృష్టి భూత సర్గౌ కొంతమంది ఏం చేస్తారంటే మనుష్యుల కోసం ఏదైనా ఒక సందేశం చెప్పినట్లయితే దాన్ని పశువులకు పక్షులకు చెట్లకు అప్లై చేసే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు సత్పరచస్తమో గుణాలు చెప్పారనుకోండి ఎవరి కోసం సత్పరజస్థమగుణాలు మన కోసమే కదా ఏమండి చెట్లలో కూడా సత్ప్రజస్తమో గుణాలు ఉంటాయండి తుమ్మ చెట్టు తమో గుణం ఎక్కువ రాగి చెట్టు సత్వగుణం ఎక్కువ అని ఏదో మొదలు పెట్టాం ఉంటాయి దాని మీద ఏదో నాలుగు వ్యాసాలు రాయటం అది పుస్తకం కూడా అవసరం పొలం ఎలా చెట్లలో ఏవో ఉంటాయి చెట్ల గురించి నీకు ఎందుకు మనుషుల్లో అంటే ఆవులలో కూడా పశువుల్లో కూడా ఉంటాయి ఆవు సాత్విక జంతువు కుక్క ఏమో తామసము అని ఇలా ఏదో అలా ఏమక్క మాతో మా చిన్నప్పుడు అనేవారు ఈ ఆవు కోట్ల ఆవు అంటే దగ్గరికి వెళ్ళిన వాడిని కొలుస్తుంది పాలు తిట్టకపోతే తమ్ముతుంది అలాంటి ఆవుతోటి చాలా కష్టాలు పడుతూ ఉండేవారు కాబట్టి ఆవుని తిట్టుకుని దాన్ని రెండు జబ్బలు కొట్టి దాని చేత రెండు తన్నులు తిని దానితోటి నానాహింస పడ్డవాళ్ళని నేను ఎరుగుతున్నాను కాబట్టి ఇప్పుడు ఆవుని సాత్వికమే ఎలా అంటారు ఆ తనుంటే సాత్వికమే ఎలా అంటారు గాడిదని నాకు గాడిదలు అంటే ఒక ప్రీతి రెండు కారణాలు నాకు గాడిదల మీద ప్రీతి నేను గాడిదల శాల ఒకటి సందాలు వసూలు చేసి నిర్మాణం చేసి అక్కడ గాడిదలకి రక్షణ కల్పిద్దామని అనుకుని అందరూ గోశాల పెడుతుంటే వీటి గాడిదల శాల పెట్టారని అందరూ తిట్టికొస్తారని ఎవరు చల్ల కూడా ఇవ్వడని నేను ఆ ప్రయత్నం మానుకున్నాను నిజానికి నాకు గాడిదలు చాలా ఇష్టం ఎందుకంటే రెండే కారణాలు ఒకటి మేము చిన్నప్పుడు గాడిదల్లో బ్రతికేవాళ్ళు రెండు నేను చిన్నప్పుడు గురుకులలో ఏదో చదువుకుంటూ ఇక్కడ అక్కడ నానాహింస పడుతూ యో తంటలు పడుతూ దొరికింది తింటూ లేని అలా రోడ్డులో పుట్టపడి దుమ్ము కొట్టుకుని కానీ సంస్కృతం మాత్రం శుభ్రంగా వలించి పెట్టేవాళ్ళం వేద మంత్రాలకి ధోకా లేకుండా వల్లిపిస్తుంది ఏదైనా సంస్కృతంలో ఏదైనా సందేహం వస్తే ఏదో వీడు ఎక్కడ ఉన్నారా వేరే చెప్పరా అంటే చెప్పి అలా ఉండి సంస్కృతము వేదము రెండు మాత్రం పకడ్బందిగా ఉండేవి మిగతా బతుకంతా గాడిద బతికే అది ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ మా ఊళ్ళో గాడిదలు ఉండేవి అవి ఎలా ఉండేవి గాడిదలు ఎలా ఉండేవి అంటే అది ఎప్పుడు ఏం తిందో ఎక్కడ తిందో మనకి తెలియదు మనం చూస్తుండగా అది చిన్న సందర్భం కనపడదు ఆవులు గుర్రాలు ఎక్కడ పడితే అక్కడ మేసేస్తో కనపడతాయి గాడిదలు మేస్తూ కనపడే సందర్భం తక్కువగా ఉంటుంది అది ఎప్పుడో తింటుంది ఎక్కడ తింటుందో తింటుంది ఎప్పుడో అలా ప్రశాంతంగా అలా ఉంటుంది నిశ్చలంగా ఉంటుంది నిశ్శబ్దంగా నిశ్చలంగా అది ఉందని చెప్పేసి కూడా తెలియదు అందరూ దాని మీద బిడ్డ వేస్తారు అలా సహిస్తూ ఉంటుంది ఇటు బిడ్డ వేస్తే అటు పోతుంది అటు బిడ్డ వేస్తే ఇటు పోతుంది ఎక్కడో దొరికిన గెడ్డి తిని నా నేను చిన్నప్పుడు గాడిదని చూసి వాటి మీద నాకు చాలా ఒక అనుకంప ఒక భయాభావం కలిగి అప్పటి నుంచి అనుకునేవి అండి మనం హింస పెట్టకూడదు అసలు పశువులను పెట్టి హింస పెట్టకూడదు గాడిదల్ని మాత్రం ఎందుకు హింస పెట్టాలి అని నాకు అప్పుడు అలా అనిపించేది ఇప్పుడు గాడిదలు డిజపియర్ ఎక్కడో ఉంది ఇవి ఎక్కడో కాబట్టి నాకు గాడిదలు అంటే రెండు కారణాలు చెప్పాను కదా కాబట్టి వాట్ ఎవర్ కాబట్టి గాడిద అది తామస జంతువు ఐ నెవర్ ఎగ్రీ టు దాట్ గాడిద తామస జంతువు అని మీరు ఎలా చెప్పగలరు దానికి బుద్ధి లేదు దానికి బుద్ధుల్లో లేదో మనం దూరు చూసామా మనిషికి బుద్ధిందో లేదో చూసుకోవాలి కానీ వారికి బుద్ధి ఉందో లేదో కాబట్టి జనులు ఏం చేస్తారంటే చెట్లలో బ్రాహ్మణులు క్షత్రియులను లేదా సాత్విక రాజసాహనం పశువుల్లో సాత్వికానం ఇలాంటి ఇలాంటి మీమాంస చేస్తారు వ్యర్థం ప్రాణి శబ్దం ఎక్కడ వచ్చినా అర్థం చెప్పేయచ్చు భూతానాం అంటే ప్రాణినాం అని అర్థం కానీ ఈ చర్చంతా దేనికోసం మనుష్యుల కోసం అందుకోసం మనుష్యానాం అని భాష్యకారులు అర్థం చెప్తున్నారు పరమేశ్వరుడు భూతములను సృష్టించను అన్నారనుకోండి అక్కడ భూతశబ్దానికి ప్రాణులను అని చెప్పాలి దైవము ఆసురము అనే లక్షణాలకు సంబంధించి చెప్తున్నప్పుడు భూతశబ్దానికి మనుష్యులను లక్ష్యం చెప్పాలి సంకోచం ఎనివే నేను కొంచెం దగ్గర స్థాయి అలా చెప్పాను మనుష్యుల యొక్క సృష్టులు అంటే మనుష్యులలో మనస్తత్వాలు రెండు రకాలుగా ఉంటాయని వాళ్ళు అలాగే సృష్టింపబడ్డారు వాళ్ళు అలా కనపడుతూ ఉన్నారు మనకి లోకంలో సో ఈ సర్గ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది సృజియేత ఇది సర్గౌ సృజు సృజు ధాతు సృజు ధాతుకి అక్కడ గుణం వచ్చి ఆ గా వస్తుంది ఎప్పుడు కూడా పక్కనుండే ప్రత్యయాన్ని బట్టి జాకి గా వస్తుంది చోహ్ కుహు అలాంటిది ఏదో అవి ఉంటుంది వచ్చేప్పటికీ చోహ్ కుహు కానక్కర్లేదు ఇంకో సూత్రం కూడా ఉంది అటువంటిది ఆ ప్రత్యాయాన్ని బట్టి కృప్రతయం కృ కృత్య ప్రత్యయం ఏదో ఉంటుంది అప్పుడు ఈ చవర్గకి కవ వస్తుంది జాకి గా వస్తుంది సృజి సర్గా అవుతుంది అలా అయింది సో సృజి అయితే సర్గౌ సృజ్యతే ఇది సర్గ సృజ్యేతే ఇది సర్గౌ సృష్టింపబడేవి కనుక సర్గము కాబట్టి మానవుల మనస్తత్వాలు అవి సృష్టింపబడుతూ ఉంటాయి ఎవరు సృష్టించారండి ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు ఆయనకి చాలా ప్రేమ స్వభావం కలవాడు అంటే దైవీ సంపద కలవాడు ఎవరు సృష్టించాడు దేవుడు సృష్టించాడు అనండి ఆయన తప్పే ఉంది అన్ని దేవుడే సృష్టించాడు కదా ఎవడు సృష్టించాడు దేవుడు సృష్టించాడు సరే ఆయన సృష్టించుకోలేదా ఆయన సృష్టించుకున్నాడు అంతే కదండి ఇప్పుడు మీకు సంపద ఉందనుకోండి ఈ సంపద ఎవరు సంపాదించారు నేనే సంపాదించాను సరే నేనే సంపాదించాను దైవం విగ్రహిస్తేనే కదా నేను సంపాదిస్తా కాబట్టి ఈ వర్క్స్ అవుట్ బోత్ వేస్ కనుక ఆ మనుష్యుల మనస్తత్వాలు ఆ విధంగా ఉన్నాయి ఈశ్వరుని చేత సృష్టింపబడ్డాయా ఎస్ వాళ్ళే అలా తయారు చేసుకున్నారా ధటాల్సో రెండు రకముల మనస్తత్వములు కలవు ఏమిటవి భూతాన్నేవా సృజ్యమానాని దైవాసుర సంపద్యుక్తాని అవి సృష్టింపబడుతూనే దైవ సంపదతోటి కూడి అసుర సంపదతో కూడి ఆ ఇప్పుడు రాముడు చిన్నపిల్లవాడు ఉయ్యాలలో ఉన్నాడండి రావణాసురుడు కూడా చిన్నపిల్లవాడే కదా ఇయ్యాలలోనే ఉంటాడు కదా రాముడు ముద్దొస్తాడు రావణాసురుడు కూడా ముద్దొస్తాడు కానీ పెరిగి పెద్దవాళ్ళు అయ్యేప్పటికీ రాముడు దైవీ సంపదకి మూర్తి రావణాసురుడు అసురుడు అయిపోతాడు మా చిన్నప్పుడు ఓ శ్లోకం చెప్పేవారు మీరు విని ఉంటారు కాక కృష్ణ పిక కృష్ణ కో భేదః పిక కాకయోహం కాకి నల్లగా ఉంటుంది కోకిల కూడా నల్లగానే ఉంటుంది ఇంకా తేడా ఏ ఉంది రెండింటిగాను తేడా ఉంది కానీ వసంతకాలే సంప్రాప్తే కాకష్ాక స్క స్పిక వసంతకాలం రాగానే కాకి కాకే కోయిల కోయిలయే ఆ విధంగానే రాముడు రావణాసురుడు రావణుడు ఇద్దరు కూడా చాలా ముద్దొచ్చి పిల్లలే కానీ పెరిగి పెద్దవాళ్ళు అయ్యేప్పటికీ ఒకడు దైవ సంపదకి మూర్తి ధ్వించిన వాడు అవుతాడు ఇంకొకడు అసురుడు అవుతాడు ఆ విధంగా రెండు మనస్తత్వములు మానవుల ఎందు గల ఊత సర్గౌ ఇది ఉచ్యే అని ఈ విధంగా ఈ రెండింటిని అలా చెప్తూ ఉన్నారు దైవీ సృష్టి ఆసు సృష్టి లేకపోతే దైవీ మనస్తత్వము గల మనుష్యులు అసుర మనస్తత్వము గల మనుష్యులు ఇప్పుడు మీరు సాయంకాలం క్లాసుకు వచ్చారు మీది దైవీ మనసు తత్వం ఇప్పుడు మీరు ఏదైనా హోటల్కి వెళ్ళి చూడండి కిలకెళ్ళాడిపోతూ ఉంటాయి హోటల్స్ అన్నీ ఎక్కడ కూర్చోవడానికి చోటు కూడా ఉండదు వాళ్ళందరూ కూడా ఈ సాయం సమయంలో హోటల్లో కూర్చుని దోశ మైసూర్ బజ్జి మొదలైనటువంటి తామసాహారాన్ని భక్షిస్తూ ఉన్నారు కనుక అదంతా అసూ సంపద కిందకు ఇప్పుడు ఈ దైవీ సంపద ఉన్నవాళ్ళు అసుర సంపద ఉన్నవాళ్ళు ఎక్కడున్నారు ఎక్కడున్నారు మన పద్మారావు నగర్లోనే ఉన్నారు సర్వత్రా అలా ఉన్నారంటే ఇది పురాణం ఎక్కడ చూసినా ఇదే ఈ మాటలే పురాణంలో మీరు అడుగు అడుగు పెడితే అది అసురులతోటి ప్రారంభమవుతుంది ఎక్కడ పురాణంలోకి ఎక్కడి నుంచి వచ్చేదో నన్ను అడగండి నేను చెప్తా ఉపనిషత్ వేదం నుంచి వచ్చే బ్రాహ్మణ భాగం అంతా కూడా ఈ కథలు వినపడుతూ ఉంటాయి శంకరుడు బృహదారంగ కోపనిషత్తులో నేను ఉన్నాదన్న అన్నానే ఇక్కడే మీరు భాష్యం చూసినట్లయితే అక్కడ ఈ వివరాలన్నీ అక్కడ భాష్యంలో మళ్ళీ బాగా రాశారు అది ఆయన ఉపరిపిస్తున్నారు ద్వయా ప్రాజాపత్యాసుకే అస్మిన్ సంసారే ఈ లోకమునందు ఇలాంటి రెండు సృష్టులు గలవు లోకమునందు అంటే ఈ సంసారంలో మనం చుట్టూ ఉన్న సంసారం మనం మన ఇల్లు వాకిలి కుటుంబం సమాజం ఇదే ఈ సంసారంలో ఈ రెండు రకముల సృష్టిలు గలవు అయితే చిత్రం ఏంటంటే ప్రజాపతి అంటే గాడ్ ది ఫాదర్ అనే అర్థం ప్రజాపతి ట్రాన్స్లేషన్ ఏమిటి గాడ్ ది ఫాదర్ తెలుగులో ట్రాన్స్లేట్ చేయమంటే సృష్టి కర్త సంస్కృతమే అయింది మళ్ళా తెలుగు అంటే ఏముంది సంస్కృతం మాట సో ఈ సృష్టిని చేసిన వాడు పురాణ పరిభాషలో దాన్ని బ్రహ్మదేవుడని అంటారు కానీ ఉపనిషత్ పరిభాషలో ఈశ్వరుడని అంటారు ఈశ్వరుడనో అయితే హిరణ్యగర్భుడనో అంటారు మళ్ళీ బ్రహ్మదేవుడు వేరు విష్ణువు వేరు శివుడు వేరు అదంతా పురాణ పరిభాష ఈ ఉపనిషత్తులో అలాంటి పరిభాష ఉండదు ఎక్కడైనా విన్నారా ఉపనిషత్తులో పది ఉపనిషత్తుల్లో ఎక్కడైనా విష్ణువు శివుడు రుద్రుడు అలాగే మాట్లాడదు ఎక్కడైనా విన్నారా ఎప్పుడో ఆయన శివుడు ఏదో వెళుతున్నాడు వెళ్తుంటే విష్ణు ఆయన కౌరవ ఉంపాడు విష్ణువు కౌరువు శివుడు వెళ్ళి విష్ణువు దండం కూర్చున్నాడు ఏమండీ ఈ మాటలు ఎక్కడ విన్నారు మీరు ఏదో పురాణంలో వినుంటారు ఉపనిషత్తులు అలా ఉండదు పురాణంలో ముందు భేదాన్ని కల్పించి తర్వాత ఈ భేదం ఏం లేదండో విష్ణువుకి శివుడికి తేడా లేదు అంట ఒకటే అని మళ్ళీ మళ్ళీ కవర్ చేసుకుంటూ ఉన్నాం ముందు మిమ్మల్ని ఎవడు కల్పించమన్నాడు మళ్ళీ అది నుంచి మళ్ళీ కవర్ చేసుకుంటాడు ఎవరు కల్పించకుండా ఉంటే పోయా సో వీ బిలాల్ టు దట్ కేటగిరీ ఓకే అందరూ ఆ ప్రజాపతి యొక్క సంతానమే ఆల్ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ దట్ సేమ్ గాడ్ అందరూ అందరూ అంటే దైవ సంపద గల వాళ్ళు ఆయన యొక్క సంతానమే మరి అసుర సంపద గల వాళ్ళ మాట వాళ్ళు కూడా ఆయన సంతానమే చాలా ఇంపార్టెంట్ మాట అంచేతనే ఈ సృష్టిలో మిత్రుడు శత్రుడు అని ఎవరూ లేరు అందరూ దైవస్వరూపులే తర్వాత పుణ్యాత్ముడు పాపాత్ముడు అంటూ ఎవరూ లేరు అందరూ దైవస్వరూపులే సాధు స్వపిచ పాపేషు సమబుద్ధిని విశేషిస్తాయి నాకు మిత్రులు శత్రువులు అని ఎవరూ లేరండి అందరూ దైవస్వరూపుడే కాదే ఆయన తిడుతున్నాడయా నేను తిడుతున్నా దైవస్వరూపుడే తిట్టినా దైవస్వరూపుడే ఇంకొకడు మెచ్చుకుంటాడు వాడు దైవస్వరూపుడే అందరూ దైవస్వరూపు అలాగే దేవతలు ఆ పరమాత్మ యొక్క సంతానమే అసురులు కూడా ఆ పరమాత్మ యొక్క సంతానమే ఇంతకీ ఎవళ్ళు దేవతలు మనమే మరి అసురులు ఎవరు అది మనమే అన్నీ మనమే సర్వేషాం వైవిధ్యోపత్తేవంటే ప్రజాపతి గారి సంతానము దేవతలు అసురులు అని చెప్పుటకు హేతులు ఏమిటంటే సకల మానవ సమాజాన్ని చూసినట్లయితే ఎటువంటి మానవ సముదాయాన్ని మీరు తీసుకున్నా ఈ రెండు లక్షణాలు కనపడతాయి ఒకే వ్యక్తి అందు ఈ రెండు కనబడతాయి ఒకే వ్యక్తి ఉంటాడు వాడు ఆ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు దేవుడు అండి ఈయన అన్నట్టుగా ఉంటాడు కానీ ఆయన కొంచెం పరిస్థితి వికటిస్తే వీడు చాలా మొరటు మనిషి అసూరుడు బాబు వీడు అన్నట్టుగా ఉంటాడు వాడు అదే మనిషి మూడ్స్ అంటారు ఎప్పుడు దేవి మూడుందా అసూర మూడు ఉందా అన్నది కాబట్టి అదే మనిషిలో దైవ సంపద ఉంది అసుర సంపద ఉంది అదే కుటుంబంలో దేవతలు ఉన్నారు అసురులు ఉన్నారు అనిచేతనే ఇప్పుడు మీకు ఏదైనా భోజనం కావాలనుకోండి వీళ్ళ అయ్యగారిని అడిగితే పని అవ్వదు అమ్మగారిని అడగాలి భోజనం దగ్గరికి వచ్చేప్పటికీ అమ్మగారిని అడగాలి అయ్యగారు అమ్మగారు అంటే అయ్యగారిని అడిగితే ఇప్పుడు ఏం కళ ఒకటి అమ్మగారిని అడిగితే ఒకటి తర్వాత కనపడబో ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అంటారు కాబట్టి అదే గృహంలో మీ సందర్భాన్ని బట్టి మీరు డిఫరెంట్ పీపుల్ మీరు అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది అన్ని క్యారెక్టర్లు అక్కడే ఉంటాయి ప్రతి గృహంలోనూ ఏ పరిస్థితి దుర్యోధనుడు అక్కడే ఉంటాడు ధర్మరాజు అక్కడే ఉంటాడు రావణాసురుడు అక్కడే ఉంటాడు విభీషణుడు అక్కడే ఉంటాడు పెద్దన్న గారు రావణాసురుడు మూడో మూడో తమ్ముడు విభీషణుడు అవ్వచ్చు ఓసాహే అలాగే మీకు ఏదైనా చందా కావాలనుకోండి అసలైన వ్యక్తిని మీరు పట్టుకుని సందా అడిగి తీసుకోవాల్సి సో ఆ కుటుంబంలోనే అన్ని రకాలు ఉంటారు అదే ఆయన అంటున్నారు సర్వేషాం ద్వైవిధ్యోపత్తే ప్రతి మానవుడు కూడా రెండు రకాలుగా ఉండడానికి అవకాశం ఉంది కనుకనే ఇక్కడ ప్రాజాపత్యా ద్వయా అని చెప్పిన కౌతౌ భూత సర్గౌ ఇతే ఎవరండి ఆ రెండు రకముల మనుష్య సృష్టులు అన్నారు ఏమిటా రెండు రకములు అని అంటారేమో ప్రకృత ఏవా దైవ ఆసుర ఏ వంటే ఇంతకు ముందు రెండు మన రకాల మనుషులు చెప్పారు దైవీ సంపద వాళ్ళు ఆసురీ సంపద గలవాళ్ళు ఆ రెండు రంగే ఇంకో కొత్తగా ఇంకో రెండు రకాలు చెప్తారని అనుకుంటారేమో మళ్ళీ ఇంకే ఇంకే ఇంకో రెండేమీ లేదు ఆ అదే ఆ ప్రకృతుల్లో ఉన్న వాళ్ళే వాళ్లే అయ్యా ఇంతకుముందు చెప్పారు కదా రెండు రకాల మనుషులు ఉంటారు వాళ్లే దైవ వాళ్లే ఆసుర అని ఉంటారు అని మీరు చెప్పారు కదా మళ్ళీ పాడిన పాట ఎందుకు పాడుతున్నారు అంటే దానికి కూడా ఒక కారణం ఉన్నది ముక్తయో రేవానువాదే ప్రయోజనమాహా చెప్పినటువంటి రెండు రకముల మనస్తత్వాల గురించి మళ్ళీ అవే పేర్లు పునర పునః చెప్పి మళ్ళీ ప్రస్తావించడం యొక్క ప్రయోజనమేమిటి ఇంతకుముందు చెప్పిన మాటలే కదా మళ్ళీ చెప్పిందే చెప్తూ ఉండడం అనువాదము అంటే చెప్పిన దాన్ని మళ్ళీ చెప్పడం అలా చెప్పడానికి ప్రయోజనం ఏమైనా ఉందా ఉంది ఏమిటా ప్రయోజనము దైవోభూత సర్గ అభయం సత్వ సంశుద్ధి ఇత్యాదిన విస్తర విస్తరప ప్రకారై రోక్త ఈ రెండు భూత సృష్టిలలో అంటే మనుష్యుల మనస్తత్వాలలో రెండు మనుష దైవ మనస్తత్వము ఇంతవరకు విస్తరంగా వివరంగా చెప్పడమైనది ఎంత వివరంగా అవసరమో అంత వివరంగాను చెప్పడమైనది ఇరవై లక్షణాలు చెప్పారు ఒక్కొక్క లక్షణము ఒక్కొక్క ప్రకారము ఏమంటే దైవ దైవ లక్షణము ఏ ప్రకారంగా ఉంటుంది అభయం అది ఒక ప్రకారం ఇంకా ఏ ప్రకారంగా ఉంటుంది సత్వ సంశుద్ధి అలాగే ఇరవై ఆరు ప్రకారాలు చెప్పారు అది వివిధ ప్రకారై అంటే అర్థం అది సరహ అన్నప్పుడు అనే ప్రత్యయానికి ప్రకారై అర్థం ఇన్ని ప్రకారాలుగా దైవ సంపద ఉంటుంది అని చెప్పారు అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగం వ్యవస్థితి ఇత్యాది చెప్పారు మరి ఆసురు కూడా చెప్పారంటే ఆసురులు చెప్పారు కానీ చెప్పవలసినంత చెప్పలేదు నటు ఆసురష దైవం గురించి విస్తారంగా చెప్పారు కానీ ఇంకా చెప్పాల్సిందేం మిగలలేదు దైవం గురించి కానీ ఆసుర సంపద గురించి మటుకు చెప్పారే కానీ విస్తారంగా చెప్పలేదు డంభో దర్పోతి మానుశ్చ క్రోధ పాదుష్యమైన జ్ఞానం ఆరే చెప్పారు దైవం ఇరవై ఆరు చెప్పి ఆసురం ఆరు చెప్పారు అంతే దాంతో సరిపెట్టచ్చు కదా అంటే ఇంకా ఉంది చాలా ఉంది ఆసురం ఇంకే శాంపుల్ మొచ్చు మొచ్చు చూపించారు తప్ప అసలు దీ పైన రాబోతోంది మచ్చు అంటే తెలుసు కదా మీకు బియ్యం కొనుక్కుందుకు వెళ్ళారనుకోండి బియ్యం మచ్చు చూపిస్తారు కొద్దిగా తీసి చూపిస్తారు ఆ బియ్యం చూసుకుని బాగున్నాయి అనుకుంటే మీరు బస్తాయి రెండు బస్తాలు కొనుక్కోవచ్చు ఆ విధంగా అసుర సొంత గారు మచ్చుకి ఈ పైన ఇంకా విస్తారంగా చెప్పాలి కొంతమంది ఏమంటారు అంటే ఎందుకంటే మనకి కొంతమంది ఎలా అంటారు దైవం చెప్పుకుని ఊరుకోవచ్చు కదా ఎందుకు అసురం మనకు ఎందుకు నువ్వు నటింట్లో కూర్చుని అసురం గురించి ఎందుకు మాట్లాడాలి అసలు అని అలాగా అలా ఉంటుంది ఇప్పుడు భగవద్గీత పాఠం చెప్దాం అనుకుంటే ఒక ఆయన ఉన్నారు ఏమన్నా నడి ఇంట్లో కూర్చుని అంటే ఇంటి మధ్యలో కూర్చుని ఈ చావుల గురించి వాటి గురించి మాట్లాడద్దు చెప్పారు అంటే మరి భగవద్గీతలో ప్రారంభంలో చావు సాగు గురించే ఉందాయా మరి గతాసూలంటే పోయిన వాళ్ళు అని అర్థం మొదటి శ్లోకంలో మొదటి శ్లోకండి శ్రీకృష్ణుడు బోధించిన మొదటి శ్లోకంలో ప్రాణం పోయిన వాళ్ళు అని ఉండే ఇగో మళ్ళీ అదే మాట ఇంటి నడి బొడ్డున కూర్చుని మంగళం పలకరా అంటే శుభం పలకరా అంటే ఏదో అన్నట్టు సామెత ఉంది అలాగా చసిపో చావు గురించి ఎందుకు చెప్తావు అయ్యా నువ్వు మంచి మాటలు ఏమైనా నాలుగు చెప్పు మంచి మాటలే చెప్తాను మీరు కూర్చోండి మరణించిన వాళ్ళు అదుగో మళ్ళీ మరణం ఇలా ఉన్నారు జనం ఇలా ఉన్నారు అంచేతనే జనం ఏం చేశారంటే భారతం పుస్తకం ఇంట్లో పెట్టుకోవద్ద ఎందుకంటే భారతంలో ఏముంది దెబ్బలాట్లున్నాయి భగవద్గీత కూడా భారతంలో భాగమే కాబట్టి భారతానికి అప్లై రూలు భగవద్గీత కూడా అప్లై అవుతుంది భారతంలో కొట్లాడుకున్నారు కదా ఆయన ఓ పాతిక ఎకరాలు పోగేశాడు ఆయనకి అర ఐదు ఆరుగురు కొడుకులు నలుగురు అమ్మాయిలను ఇంట్లో భారతం పుస్తకం ఉంటే ఈ పాతిక ఎకరాల భూమి కోసం ఈ కొడుకులు కూతుళ్ళు కొరకాడు గుడ్డారు ఆయనకి సుపరిసి అంటే ఇంట్లో భారతం పుస్తకం పెట్టద్దు ఓకే భగవద్గీత భగవద్గీత దేంట్లో భారతంలో అది కూడా పెట్టద్దు ఓకే భారతం చెట్లేదు రామాయణం రామాయణం అసలే వద్దు ఎందుకని రామాయణంలో ఏముంటుంది సీతామ్మ వారి కష్ట సీతమ్మ శోకాలు సీతామ్మవారు శోకిస్తూ ఉంటారు రామాయణంలో ఎప్పుడు చూసినా సీతామ్మవారు శోకిస్తూ ఉంటారు రాముడికి రాజ్యభ్రష్టుడైపోయి అడవులు దారి పట్టిపోతాడు మనకున్న ఈ నలుగురు పిల్లల్లో ఈ కొడుకులు కోతుళ్ళు ఉంటే ఒకడు రాముడి కిందను ఒకడు సీత కిందను ఒకడన్నీ ఓడగొట్టుకుని ఒకడునూ శోపిస్తూ కూర్చుని ఇంకొకళ్ళు ఉంటే మనకెక్కడ కుదుర్తుంది కాబట్టి రామాయణం ఇంట్లో వద్దు రామాయణం తీసేయండి మహాభారతం తీసేయండి ఇంకేం పెట్టుకుందా ఉంటారు కాశీ మధ్యలో కట్టలు పెట్టుకుంటున్నారు ఏదో ఏదో చేయాలి తర్వాత సీత పేరు పెట్టుకునే వాళ్ళు ఎవరన్నా కనపడ్డారని ఎవరు పెట్టుకోరు సీతమ్మ కష్టాలు వద్దర ఎవరు పెట్టుకోరు సీత పేరు పూర్వం వాళ్ళు పెట్టుకునేవారు ఇప్పుడు ఎవరు పెట్టుకోరు ఇప్పుడు ఏవో చిత్ర చిత్రాలైన పేర్లు ఎవరో పెట్టుకుంటారు అమ్మాయి పేరు ఏమిటని అడిగాను నేను మా ఆ సందర్భం వచ్చి అడిగాను అయితే పేరు అంటే మీహారిక అని చెప్పారు మీహారిక అంటే ఏమిటై ఉంటుందబ్బా అని నేను ఆలోచనలో పడ్డాను ఎందుకంటే నీహారము అంటే పొగ మంచు అజ్ఞానానికి సింబల్ కూడా పైగా పొగ మంచులో ఏది కనపడదు కదా ేణ ప్రావృత జల్ప్యాచుతృప ఉరంతి అన మంత్రం ఒకటి ఉంది ఆ మంత్రంలో నిహారేణ ప్రావృతాహ నిహారేణ అంటే పొగమంచుచే పొగమంచుచే అనగా పొగమంచు అంటే అజ్ఞానముచే ప్రావృతాహ కప్పు వేయబడినవారు అని మంత్రం అలా ఉంది అది నాకాది గుర్తొచ్చింది నిహారము అంటే పొగమంచు నిహారిక అంటే పొగ మంచు గలది ఏమిటి అయి ఉంటుంది పొగ మంచు గలది పొగలు ఉండదు పొగ మంచు రాత్రి ఉంటుంది కాబట్టి నిహారిక అంటే రాత్రి అయి ఉన్నారు అది పేరు పెట్టుకున్నారు అర్థం తెలిసి పెట్టుకున్నారా లేదు వినడానికి బాగుంది కదా ఫ్యాషనబుల్గా ఉందని పెట్టుకున్నారు బహుశా పేరు మంచిగానే అయి ఉంటుంది రాత్రి అంటే రాత్రి చీకటికి గుర్తు పొగలు అనే పేరు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కాబట్టి సీత అనే పేరు ఎవడో పెట్టుకోడు అదంతా డైవర్షన్ కమింగ్ బ్యాక్ టు దైవీ సంపద విస్తారంగా చెప్పారు అసుర సంపద మటుకి చెప్పి వదిలేశారు ఇప్పుడు మేము వివరంగా చెప్తాము మళ్ళీ ఇప్పుడు మొదలు మళ్ళీ మొదటి శ్రీ ఉద్యో మహాన్ని ఈ అసుర లక్షణాలన్నింటి చెప్తాము ఎంతకాలం ఆరు మాసాలు చెప్పారు ఏమిటండి ఇది దేవుడి సన్నిధిలో పవిత్రమైన చెప్పుకోవాలి కానీ అసుర సంపద ఎందుకు చెప్పడం తత్పరివర్జనార్థం దాన్ని దూరంగా పెట్టడం కోసము అసుర సంపదని స్టడీ చేయాలి మరి దైవీ సంపదని ఇంకా స్టడీ చేయ అక్కర్లా అది మరి అది అక్కర్లేదా అంటే అది మీకు చెప్పారు కదా గదిలో చోటు లేదు అవకాశము లేదు ఇప్పుడు ఏం చేయాలి లోపల ఉన్న సామానంతా బయటపారవేసి బయట ఉన్న చోటుని బస్తాల్లో లేకపోతే ఎత్తి పట్టుకొచ్చి లోపల పోయాలా అర్థలేదు కదా మరి ఎన్ని పనులు చేయాలి రెండు పనులు చేయాలా ఒక పనులు చేయాలా ఒకటే చేస్తే సరిపడుతుంది ఏమిటది ఆ సామానంతా తీసి లోపల పారేస్తే ఉన్నది చోటే అదేవిధంగా ఇక్కడ కూడా ఆసుర సంపదని ఎప్పుడైతే తీసి పారేస్తారో మీ కాన్షియస్నెస్ నుంచి మీ చేతన నుండి అహంకారం అహంకారాలు పోతాయి ఇది ఆలోచించుకోవాలి ప్రతి వాడు కూడా ఆలోచించుకోవాలి నేను ఎలా ఆలోచించుకోవాలో చెప్తా చూడండి నేను నిద్ర లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు చేసే ప్రతి పనికి పలికే ప్రతి పలుకు ప్రతి సంకల్పము ఆలోచనకు చుట్టూ ఏది ఉన్నది వీటికి కేంద్ర బిందువుగా ఏది ఉన్నది నాది నేను ఉన్నది సో ఓ పిల్లవాడితో మంచిగా మాట్లాడుతున్నాడు ఎందుకని నా కొడుకు ఒక అమ్మగారితో ప్రేమగా పలకరిస్తున్నాడు ఎందుకని నా భార్య ఇల్లుని శుచిగా పెట్టుకుంటున్నాడు ఎందుకని నా ఇల్లు పుస్తకాన్ని అత్త వేసుకుని భద్రంగా సంఖ్యలో పెట్టుకున్నాడు ఎందుకని నా పుస్తకము అంటే ప్రతి సంకల్పము సంకల్పం అంటే థాట్ ప్రతి పలుకు ప్రతి చేష్ట మూడింటికి కేంద్రము ఏది ఉన్నది అహం మమ అహంకార మమకారములు కేంద్రముగా ఉన్నది ఇది కాన్షియస్నెస్ ఆ చేతన ఆ చేతనలో మనం బతుకు అయిపోతాం పదేళ్ళు అయిపోయింది ఇరవై ఏళ్ళు అయిపోయింది ముప్పై నలభై యాభై అరవై అరవై ఏళ్ళు కూడా అయిపోయింది డెబ్భై ఏళ్ళు కూడా అయిపోయింది ఇంక ఎంతుంది ఏమో ఎంతుందో ఐదు ఉండో పది ఉండో అంతకంటే ఎక్కువ అనవసరం కూడా ఇంకా శరీరం ఇంక ముఖలన్నీ పాడిన తర్వాత ఇంకెందుకు కాబట్టి ఉన్నదేదో చాలు ఈ జాగ్రీ జీవిత శ్రేష జీవితంలో నేను నాది అనే కేంద్రము లేని చేతన మీరు ఏం చేస్తారన్నది ముఖ్యం కాదు చేసి ఏదో చేస్తారు నేను నాది లేదు కదా అని చీపు రోడ్ని రోడ్లన్నీ ఊరుస్తారా ఏమీ ఏం చేస్తారన్నది పాయింట్ కాదు వాట్ ఎవర్ ఈ రైట్ థింగ్ టు డూ యూ విల్ విల్ ఇట్ whatever is the right thing to do you will do so nanu allodiya yavarana poddanna sainkalam padham girtunau kada deenivalla emitu upayogam valle yavarana baavu padtaraa nu baavu padtava laka iddaru baavu padtaraa ani adigey adey mundu avu leedem yaanna i don't know nenu eppudu valla alochinchaledu mari enduku chestunau it is the right thing to do therefore baavu kada ఇంకా ఇంకా వేరే దానికి ఇన్ని రీజన్స్ కావాలా ఎవడు బాగుపడతాడో ఎవడు బాగుపడ్డా హూ హ్యా మై టు సెటిల్ నేను బాగుపడతానో బాగుపడ్డో హూ హా మై టు డిసైడ్ దట్ లెటర్ విల్ లీవ్ టు ఈశ్వర్ దెన్ వాట్ విల్ యూ డూ ఐ విల్ డూ ది రైట్ థింగ్ వాట్ ఐ థింక్ ది రైట్ థింగ్ ఐ విల్ డూ ఇట్ ఆర్ రెవర్ ఇట్ గెట్స్ డన్ అది చేతన దట్ ఇస్ ది కాన్షియస్నెస్ ఆ కాన్షియస్నెస్ లో నాది నేను నేను నాది అనేటువంటి ఈ చిక్కుమురి ఉండదు ఆ మురి విడిపోతుంది ఐదేదో అవుతూ ఉంటాం అటువంటి చేతనలోకి దాన్ని దైవీ చేతన అంటారు ఆ దైవీ చేతనలోకి వెళ్ళే ఒకే ఒక ఉపాయము ఆసుర లక్షణములను పరివర్జనము చేయుట విడిచిపెట్టుట అందరూ విడిచిపెడితే నేను విడిచిపెడతానండి అంత పొరపాటు అయితే కానీ ఇంకొక ఎలా ఉండాలంటే పూర్వం ఎలా ఉండేవారంటే ప్రపంచం అంతా లంచం పుచ్చుకున్నా నేను లంచం పుచ్చుకోను అని ఉండేవారు అప్పుడు ఇప్పుడు అందరూ మానేస్తే లంచం నేను కూడా మానేస్తాను అనే పరిస్థితికి వచ్చారు అలా ఉండకూడదు కాబట్టి అందరూ ఎలా ఉన్నా నేను ఇలా ఉంటాను అని ఆ విధంగా మనం ముందుకు అడుగు వేయాల్సి ఉంటుంది అందుకోసమని ఆసుర సంపదను నిస్తారంగా చర్చించమన్నారు ఆసురం పార్థ అర్జున వచనా ఉయ నేను చెప్పబోతున్నాను నా మాట నుండి నా వచనము ద్వారా వాక్కు ద్వారా చెప్పబడ చెప్పబడుతున్న ఉచ్యమానం కంటిన్యూస్ గా నేను దాన్నే వర్ణిస్తూ ఉన్నాను ఇప్పుడు ఇంకా అసుర సంపద దాని నువ్వు విను నిస్కారంగా చెప్తాను విను శృణుడు అంటే వింటూనే ఉన్నా కదా ఇప్పుడు అలా కొంతమంది కోపడతారు చూడండి నేను చెప్తాను వినండి అంటే మీరు చెప్పండి మైకు పెట్టాం మేము అందరం కూర్చున్నాం మీరు చెప్తారనే కదా మరి మేము ఎందుకు కూర్చున్నాం భోజనం పెడతారని కూర్చున్నావా చెప్తారనే కదా చెప్పండి మధ్యలో అలా అంటూ విను విను అని అంటే అలా కాదయా అవధారయ అలాగా ఏదో జ్ఞావాల్లో రెడ్డి గారు పెద్దరెడ్డి గారు అలా కోప్పారు పంతులు గారు చెప్పండి మీరు నేను మధ్య మధ్యలో విను విను అంటారు చెప్పండి నేను అలా కోప్పకూడదు సో అవధారయ అంటే మనస్సు పెట్టి వినుము నిశ్చయ జ్ఞానము కలిగే విధముగా వినుము అవధారణం అంటే సామాన్యమైన విషయం కాదు అంటే మీకు కండిషనింగ్ ఏం లేకుండా వినాలి మీకు ఏ కండిషనింగ్ ఉండకూడదు అంటే అర్థమేంటి ఇంతవరకు లౌకిక జీవనము యొక్క ఏ ఏ సంస్కారములు వాసనలు మీలో ఇప్పటికే ఉన్నాయో వాటిని అన్నింటినీ పక్కన పెట్టేసి వినాలి ఇప్పటి వరకు మీరు మతము ధర్మము పూజలు తీర్థయాత్రలు మొదలైన వాటి గురించి మీకు ఎటువంటి భావజాలము ఎంతైతే అది మంచి చదువు నేనేం అంటలేదు అంతా మంచి అయి ఉంటుంది మంచి అయ్యి ఉంటుంది మంచి కాబట్టి ఎందుకు అవుతుంది ఏదైతే అది దాన్ని అంతనే పక్కన పెట్టి వినాలి నేను అదంతా ఎదురుకుండా పెట్టుకుని సో ఇప్పుడు మా చిన్నప్పుడు ఎలా ఉండేదంటే నల్ల కళ్ళ జోడు కొనుక్కునేవాళ్ళం బాగా డబ్బున్నవాడు కొనివాడు నల్ల కళ్ళ జోడు పది రూపాయలు దాన్ని ఖరీదు నగరం అలా టౌన్ పక్కకు వెళ్ళద్దు అని పాట ఉండేది ఎందుకంటే టౌన్ పక్కకు వెళ్లగానే ముందు ఫుట్పాత్ మీద పది రూపాయలకు అమ్మేవారు ఇది కొనుక్కోవాలని మనస్సులో కోరిక ఈ నల్ల కళ్ళ జోడు ఒకటి కొనుక్కున్నాడు ఒక ఆయన సినిమాకి సినిమా హాల్లో వచ్చాడు నల్ల కళజోడు తీయడు బయట నల్ల కళ్ళజోడు పెట్టుకో సినిమా హాల్లో కూడా నల్ల కళ్ళజోడ పెట్టుకునే సినిమా చూస్తాను అదే ఆ సినిమా స్పష్టంగా నీకు గోచరించదు అది తీసి జేబులో పెట్టుకో సినిమా నేను జేబులో పెట్టుకోను నల్ల కళ్ళజోడ పెట్టుకునే సినిమా చూస్తాను ఏమండ మా చిన్నప్పుడు తీర్థంలో అనాకి ఒక కళ రబ్బర్ బ్యాండ్ తోటి కళ్ళజోడవరు రబ్బర్ బ్యాండ్ ఉంటుంది దానికి ఎర్ర కాగితం ఉంటుంది ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ తీసే ఎర్రది ఉంటుంది అది పెట్టుకునే అది పెట్టుకునే నేను సినిమా చూస్తాను అంత ఎర్రగా కనపడుతా ఉంటాను అలా వినకూడదు పాఠం పాఠం విని పద్ధతి అది కాదు మీకున్న కండిషనింగ్ అంతా ఎదురుకుండా పెట్టుకునే అది పాఠం నిన్న అలా వినకూడదు దానివల్ల ఉపయోగం ఉండదు మీరు గమనించండి పెద్దలు మీకున్న కండిషనింగ్ అంతా కూడా తీసేసి ఎంటి ఖాళీగా పెట్టుకునే ఇప్పుడు ఇంటికి అతిథి వస్తాడు అనుకోండి ఏదో మూడు కుర్చీలు ఉన్నాయి మూడు కుర్చీల్లో ముగ్గురు కూర్చుని అతిథిని అయ్యా రండి దయచేయండి ఆ ఉపవిష్టలు కండి అంటే ఎక్కడ కూర్చుంటాడైనా ఆ రకంగా మీ బుద్ధి అంతా కూడా అన్ని అంశాలని దట్టించి పెట్టుకునే పాఠం వింటే ఈ పాఠం ఎక్కడ కూర్చుంటుంది ఆయన కూర్చోవడానికి చోటు ఉండదు అది బయటకు పోతుంది కాబట్టి అవధారయ ప్రవృత్తి నివృత్తి జనాన విదురాసు నౌచన్నాపి చాచార సత్యం यानि ప్రారంభమైంది ఆసురీసంపద దానికి అవతరి ఆ आसुरी ఆసురీసంపత్ అంటే సంస్కృతంలో అంటెల్ అర్ అప్పు అనర్థం అప్పు అంతవరకు అనర్థం అవ్యయమే అంతవరకు ఎప్పుడు ఆ వచ్చిన పంచమే విభక్తి వస్తుంది ఆ అవ్యయము దాని దాన్ని అనుసరించి ఉండే పదానికి పంచమే విభక్తి వస్తుంది అంచేతనే మీకు అధ్యాయ పరిసమాప్తే అని పంచమే యొక్క అంటే అధ్యాయము పూర్తి అయ్యేటంత వరకు అధ్యాయం పూర్తి అయ్యేంత వరకు ఏం చెప్తారు ఆసురీ సంపద చెప్తాము అదే చెప్పబడు ఎందుకు ఆసురీ సంపదని ఆసురీ సంపదని రెండు రకాలుగా చెప్పచ్చు ఈ సంపద లక్షణాలు ఎలా ఉంటాయి దంభము దర్పము అయితే ఆసురీ సంపద దంభము అంటే డాంబికము దర్పము అంటే పొగరమవుతు తనము పొగరు ఈ ఆసు సంపద అని లక్షణాలని చెప్పడం ఒక పద్ధతి ఆ లక్షణాలు గలవాడిని చెప్పడం ఇంకొక పద్ధతి అర్థమైంది సో పొగరు ఏమంటే పొగరంటే ఏమిటి చెప్పండి పొగరంటే ఏమిటి చెప్పుకుంటావా అయా దయచేయండి కూర్చోండి అంటే నీకు నేను కూర్చుంటానో కూర్చోనో నీ పన్ను కానీ దాన్ని పొగరంటారు అని ఆ లక్షణాన్ని ఒక ప్రవేశపెట్టి దంభం అంటే ఎలా ఉంటుంది అది కూడా మనిషిలో ప్రవేశపెట్టి ఒక ఆయన గాయత్రి ఉపాసన చేసి గాయత్రి ఉపాసక అని ఒక పేపర్ పనింటి చేసుకున్నారు దాన్ని దంభము అంటారు ఓహో మనిషిలో దాన్ని చూపించాలి చూపిస్తే అప్పుడు అది ఇంకా బాగా బుద్ధికి వస్తుంది ఇంతకుముందు అసుర సంప్రదాయాన్ని కొద్దిగా చెప్పాడు కానీ మనిషిలో చూపించలేదు ఒకే లిస్ట్ చెప్పాడు ఆరు ఇప్పుడు మనిషిలో చూపిస్తారు ప్రాణి విశేషణత్వేనా ప్రదర్శ్యతే అసుర సంపద గురించి ఎలా చెప్తారంటే ఈ పైన అదిలో సినిమా చూపించినట్టుగా చూపిస్తారు ప్రదర్శ్యతే ప్రదర్శనం చేస్తారు అంటే చాలా డ్రామటిక్ గా నేను ముందు వర్ణించి చెప్తాను ఎలా డ్రామటైజ్ చేస్తారంటే ఆ లక్షణం మనిషి ఎలా బిహేవ్ చేస్తాడో వాడి ప్రవృత్తి ఎలా ఉణం ఎలా ఉంటుంది వాడి యాటిట్యూడ్ ఎలా ఉంటుంది వాడు మాట్లాడితే ఎలా ఉంటుంది పని చేస్తే ఎలా ఉంటుంది వాటి ఆలోచించే పద్ధతి ఎలా ఉంటుంది ఆ విధంగా ఒక మనిషికి విశేషణంగా ఈ లక్షణాన్ని చెప్తారు ఆ విధంగా చూపిస్తారు ఎందుకంటే అలా చూపిస్తే ఏమిటవుతుందో తెలుసిన ప్రత్యక్షీకరణ శక్వర్జనం కతుం ఇది అలా చెప్పడంలో కారణం ఇది అంటే ఇక హేతో అలా చెప్పడానికి కారణం ఏంటంటే దాన్ని అలా ప్రత్యక్షంగా అంటే కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తారు కాబట్టి దంభం అంటే ఎలా ఉంటుందండి అంటే కళ్ళకి మీరు సత్యనారాయణ వర్తం చేసేప్పుడు మైకు పెట్టి చేస్తే దంభము అంటే అలా ఉంటుంది అదవును ఎందుకంటే మైకెందుకు మీరు దేవుణ్ణి ప్రార్థన చేసేప్పుడు మైకు పెట్టి ప్రార్థన చేస్తారా మనం చెప్పి మాట నలుగురికి వినపడాలంటే మైకు కానీ తను గాయత్రీ మంత్రం చేసుకుని మైటికి చేస్తాడు ఆ గాయత్రీ మంత్రం అంటే అలా కాదండి దేర్ ఈస్ ద రీజన్ ఫర్ ఇట్ సోషల్ సిచ్యువేషన్స్లో మారినప్పుడు అలా అవసరం అవుతుందంటే సరే సార్ ఆ ఇడ్ ఎందుకంటే అందరూ మైతులు పెట్టి మనం ఒక్కడమే ఎందుకు ఆగిపోవాలి కాబట్టి వాళ్ళకి పోటీగా మనం కూడా పెట్టడం అవసరం లేకపోతే సమాజంలో ఈ వికృతి అలాగే ఎప్పటికైనా ఎవరైనా కృష్ణించేదానికి లీజ్ లేకుండా అయిపోతుంది కాబట్టి పెట్టడం అవసరమే అంటే ఓకే గోహెడ్ అనిపోతుంది మేబీ రీజన్ సార్ కానీ మీరు సరైన సామాజిక కారణం కూడా లేకుండా కేవలము మీరు గాయత్రీగా పని చేస్తున్నారని చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలియడం కోసం మైకు పెట్టి గాయత్రీగా పని చేశారని కూడా మైకు పెట్టేందుకు గాయత్రీగా పనిచేయడం అక్కర్లేదు వేరే వాళ్ళు ఉంటారు వాళ్ళకి పైకి చెప్తే కానీ ఆ మంత్రమే కాదు పైకే చెప్పాల్సి ఉంటుంది వాళ్ళు లోకం చెప్పుకుంటే వర్కౌట్ అవుతా అలా చెప్పుకుంటే వర్కౌట్ అవ్వడం వాళ్ళతో వాళ్ళు పైకి చెప్తూ ఉన్నారు కాబట్టి కొంచెం కంఠం నొప్పి విధంగా నెత్తటి స్వరంతో పైకి చెప్పుకుంటారు అలా వల్లించుకుంటారు అదే మైకి పెట్టి వల్లించారు అనుకోండి తప్పది అదే దేవాలయంలో మంత్రం చెప్తే మొత్తం బస్సు ఎంతకే వినపడాలి అందుకోసం మైకులో ఉంటే మంచిది కాబట్టి ఏది దంభము అనే ఊరికే అలాగ డమ్మము అని చెప్పేసి ఉద్ధిస్తే సరిపడదు ఆ దంభము ఒక వ్యక్తిలో ఎలా ప్రకటమవుతోందో ప్రత్యక్షంగా కళ్ళకి కట్టికట్టుగా చూపిస్తే అప్పుడు దాన్ని విడిచిపెట్ట కదా తేలికవుతుంది విడిచిపెట్టడానికి మనుషులు ఉత్సాహం వస్తుంది విడిచిపెట్టగలుగుతాడు ఎందుకంటే ఈ భావన కదా ఇదంతా కూడా భావన పరిస్థితి ఎలా ఉంటుందంటే మీరు విడిచిపెట్టడానికి వేరే ప్రయత్నం చేయాల్సిందే ఉండదు కేవలము ఇది తప్పు అని తెలిస్తే పోతుంది అనమాట ఇది తప్పు ఇప్పుడు మీరు వేలు నిప్పులో పెడతారా పెట్టరు ఎందుకని కాలుతుంది అనే బోధ దృఢంగా ఉంటుంది మీలో అని చేత వేలు నిప్పులో పెట్టరు అంతే అలాగే ఇది అసురా అసురులకు చెందిన లక్షణము మనం దేవతల లక్షణం ఉంచుకోవాలి తప్ప అసుర లక్షణం మనకు వద్దు అని మీ మనస్థితి నిశ్చయం కలిగిందనుకోండి మీరిక దాన్ని గురికి వెళ్ళరు అందుకోసం ఈ పైన ఈ లక్షణాలన్నింటినీ మనుషుల్లో చూపించి వివరిస్తారు వేటిని దంభో దత్ోభిమానశ్చని ఆదు చెప్పారే ఈ ఆరింటినీ మనుషుల్లో చూపిస్తారు ఈ శ్లోకం మళ్ళీ వరనే వస్తుంది బట్ బిఫోర్ కంక్లూడింగ్ దట్ మీన్స్ ఎట్ ఈస్ ఈ జనులు ఉన్నాడే ఈ జనం ఈ అసుర లక్షణం కలిగిన జనులు అసురాహ జనా అసుర సంపద గల జనులు వీళ్ళకి ఎప్పుడు ముందుకు అడుగు వేయాలి ఎప్పుడు వెనక్కి వితిడ్రా చేసుకోవాలి వెనకడుగు వేయాలి అది కూడా తెలియదు అది కూడా తెలియదు ఇప్పుడు ప్రవృత్తి అంటే ముందుకు అడుగు వేయాలి నివృత్తి ఇతిడ్రా ఇప్పుడు ఉదయం ఐదున్నరకి మీరు నిద్రలు వేసారనుకోండి అప్పుడు అదైతే కాఫీ అప్పుడు పెద్ద పెద్ద కబుర్లు చెప్పుకుంటూ ఐదున్నర నుంచి ఏడు కాక కాఫీలు టీలు తీసుకుంటూ టిఫిన్లు తింటూ కబుర్లు చెప్పుకున్నాడు అంటే మీకు అసలు ఆ కరెక్ట్ అండర్స్టాండింగ్ ఏమీ లేదన్నమాట అది కాఫీలు టిఫిన్లు తింటూ తాగుతూ కబుర్లు చెప్పుకునే టైం కాదు అది ఐదున్నర అయితే అప్పుడు ఏం చేయాలి తక్కువనే స్నానం చేస్తో చేయకో మూల కూర్చొని ధ్యానం చేసుకోవాలి మధ్యాహ్నం నాలుగు గంటలకి మిత్రులు కుటుంబ సభ్యులు కలిసినప్పుడు టీ పాటు పెట్టుకుని చుట్టూ తినే తిని బండారాలు పెట్టుకుని కబుర్లు చెప్పుకుంటూ తింట్లో టీ తాగాలి ఎందుకంటే సమయం సందర్భం ఉండాలి సపోజ్ మధ్యాహ్నం నాలుగు గంటలకి మీరు ధ్యానం చేస్తున్నాను ఇంట్లో ఎవరైనా మాట్లాడారంటే మర్యాద దక్కదని ఒక అజమాయుషీ చేస్తూ ఐదున్నర నుంచి ఏడు గంటల దాకా పెద్దన్న టిఫిన్లు కాఫీలు కబుర్లు పువ్వుల్లో పక్కటి వాళ్ళకు కూడా డిస్టర్బ్ అయ్యేట్లా కబుర్లు చెప్తున్నారు అనుకోండి అంటే మీకు ఎప్పుడు ఏ పని చేయాలో కూడా మీకు తెలియదు అనమాట ఇన్ని అసూర లక్షణము అంటే మరి ఇవన్నీ సూక్ష్మంగా ఉంటాయి నేను నిద్రపోవడం అనుకుంటున్నాను ఒకయన టెలిఫోన్లో మాట్లాడుతున్నాను బిజినెస్ గురించి మాట్లాడుతున్నారు రాత్రి పదిన్నర ఆయన బిజినెస్ తా నాకు అర్థమైపోతాం ఎందుకు నేను నేనేం చేసుకున్నా బిజినెస్ తీర్చుకుని నేను బయటకు వచ్చి ఎందుకండి మాట్లాడకండి విశ్రాంతిగా ఉండండి నేను పడుకున్నాను అనుకుంటున్నాను అని చెప్పాను ఆయన పాపం సరేనండి అని చెప్పేసి ఆయన తెలిసారు సో సపోజ్ ఆయన అలాగా నిన్నోడో నన్ను చెప్పడానికి అన్నాడు అనుకోండి అది అసూర లక్ష్యం ముందు మీకు దృష్టాంతం రాత్రి ప్రజలు నడిచి పదకొండుకి చుట్టుపక్కల వాళ్ళు నిద్రపోతుంటే మీరు బాణాసరిత కలిచారనుకోండి అది అసూర లక్ష్యం మధ్యాహ్నం మూడు గంటలకు ఊరేగింపు తీస్తూ బాణాసత్యా కలుతారనుకోండి వస్తాయి ఎప్పుడు ఏది సందర్భం అనేది ఒకటి ఉండదు ఎప్పుడు ఏ పని చేయాలి ఎప్పుడు ఏ పని నుంచి వెనుకకు అడుగు వేయాలి ప్రవృత్తి నివృత్తి ఈ రెండూ కూడా ఎరగరలేదు అంచేత ఏం చేస్తారన్నమాట పని మంచిదే అవ్వచ్చు తప్పు టైంలో తప్పు ప్లేస్లో చేస్తారు మానేయడం ఒకప్పుడు మంచిదే కానీ ఎక్కడ చేయాలో అక్కడ మానేస్తారు అయింది ఆకుల్లోనూ కానిది సాగదు అది సాగుత ప్రవర్తించ్లాస్ ఉన్నాం మళ్ళీ క్లాస్ అంటే ఇప్పుడు ఐదు ఫిబ్రవరి ఓం పూర్ణముదూర్ణ పూర్ణ పూర్ణమాదాయ పూర్ణమే వామ సృష్టి శాంతి శాంతి